దేహం మీకు వదనాలు ఎక్కువైనా కృపాల తండ్రి మీకు కృతులు కాలం ఈ యొక్క దర్శన కాలంలో తండ్రి మొదలు సురక్షితంగా కాపాడి సజ్జుల పిల్లలు మీకు ఎంతో వదనాలైనా విధానికి మీ యొక్క నూతనమైన కృపర్ తండ్రి నుంచి నడిపించండి మేము ప్రతి మార్గంలో సరళం చేయండి ఈ ప్రతి పనిలో విజయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం అయినా ఈ యొక్క మహాశ కాలంలో నేను ఉంటున్నాం మీరు మటుకు మీ బిడ్డల్ని ముదిరించి సీల్ చేసి కాపాడుకున్నారు దాన్ని బట్టి మీకు అందాలి ఈ యొక్క ఉద్రత ప్రభు ఈ విజృంభి చిన్న ఈ ప్రపంచమంత తల్ని మళ్ళీ పోతున్నీ ప్రభావం ఐదు పిల్లలు మీరు చూపిస్తున్నారు సేమ్ బైరస్ మళ్ళీ చూపిస్తారు తమ సృష్టిలో రెండోసారి ప్రతి గిజ పిల్లలు మీరు మాకు చూపిస్తాను పాత నిబంధన కాలంలో ప్రతి నిదాన కాలంలో వాటిని ఇంచు ఏడాల మీకు అక్కడ అనుకరించింది మీకు ఎంత వదనాలు ప్రభావం ఈ మేము మరి జాగ్రత్తగా పరిశుభ్రంగా జీవిస్తే తర్వాత క్రీస్తుని పోలి నడుచుకోవాలి మీకు మాదిరిగా నేను జీవించాలని మీరు ఎక్కడ వెళ్తే మనుషులు వివరించడానికి తర్వాత అటువంటి జీవనం తగ్గించడానికి ప్రార్థిస్తున్నాం మీ జగవతాంతి నడిపించండి పాఠం ద్వారా వాటిని ద్వారా మీరు బట్టలు అంటే ప్రక్కడే కొడుకు సాక్ష్యాన్ని పెట్టుకోండి రాకంగా మమ్మల్ని అంటే మీరు పంచుకోమని ఏ సుఖరిస్తున్నా ప్రార్థిస్తున్నాం ఆమేన నా ప్రాణప్రియుడ నాయసు ప్రభువా నా జీవితం అంకిత నీకే నా జీవితం అంకితం నా ప్రాణప్రేడా నాయసు ప్రభువాణ జీవితం అంకితీరాజీత అంకితం ఈ సముసా మాజుములో ఉదయములో ఈసా మాజములో ఉదయములో ప్రభు రాభు ఇక నీ ప్రముదే నే పేద నా ప్రాణ ప్రిముడా ప్రభు నా జీవిత నీ పికా జీవిత సందేశం మథకర్కలూ ఉపదేశం యానులకూల సందేశం మథకర్కల ఉపదేశం అర్థము కాకపో పతికారీ జీవజనము కాళితిరే నా ప్రాణ పిండ నాయకు ప్రభుత్వం అంకితీవితం అంకితం కలియ ఎంతంటే ప్రింగులకి రాజా మీ బాధలు కొన్ని స్థుతులు చెల్లించుకుంటున్నాను ఎంత కుది కాలంలో ప్రేమించి దేవ మీ బిడ్డలతో ప్రేమించుకుంటున్నాడు సహవాసములతో మీకు నాలుగు చెల్లించుకుంటున్నాను ప్రింగులకి రాజా దను చదువు కనుక దేవ దేవ సద్వినియోగం చేసుకోమని వాక్యం సెలవుస్తుండగా అయ్యా అటు జ్ఞానం అటు జ్ఞాన ఆత్మను అనుగ్రహించండి తండ్రి నాకు అనుగ్రహించండి అయ్యా నీ దేవ ప్రతి నిమిషం తండ్రి ప్రయాస పరివారంగా తనకి అటు ఆత్మను అటు ప్రేమను అయ్యా అటు ఆసక్తిని అటు పొటలను అటు ఆత్మ నిర్భరతను అయ్యా నీ వైపు చూస్తున్నావు తండ్రి నాకైతే అసంభవం గానీ అయ్యా మీకు సమస్తం సాధ్యం తండ్రి అయ్యా తండ్రి కుప్ప నుండి లేవనైతే అడుగుతండి అయ్యా నమకోంత్రి ఈ యొక్క దరిద్రత నుండి కూడా లేవనైతే కులతండి అయ్యా ఆ కృపను అయించండి సహాయం చేయండి అయ్యా నమ్మకం ఎంత అయ్యా మీ కృప నిరంతరములు నేను తండ్రి అయ్యా నమకు ఏంటండి నీవైతే చూస్తాడు సమస్తమైనటువంటి బలహీనతలతోటి సమస్తమైనటువంటి లోపాలతోటి అయా సమస్తమైనటువంటి పాపనాలతోటి మీ పాండగా అయ్యా ఒకటి చేతులతోటి కంటే దేవుడు కర్త అయ్యాని పాదాలు పెట్టుకుంటున్నాను కృపను వేడుకుంటున్నా అయా నన్ను ప్రేమించే అయ్యా మీ కొరికి జీవించేటటువంటి జీవితం ప్రార్థిస్తున్నాం అంతా అయ్యాకు చేరు వచ్చిన ప్రతి బిడ్డ ప్రేమకు మనం ప్రేంగులు తండ్రి మీరు చూక్షణ తెచ్చుకుంటుండగా సమస్తమైన తండ్రి నమ్మకమైన కలంకారని ద్వారపరచండి క్షమించండి సహాయం చేయండి పాదాలు పెట్టుకుంటుండగా కృపించండి సహాయం చేయండి దేవా ఎంత అయినా నమ్మదగిన తండ్రి ఎంతైనా ప్రేంగులకి దేవుడు తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వరము మీరు మా తండ్రి అయ్యా అడుగుతున్నాం తండ్రి కృపను అనుగ్రహించదేవా ఆ యొక్క ఆత్మవరాలను అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం తండ్రి అయ్యా గలతాసిన విధంగా తండ్రి ఆ యొక్క ఆత్మ ఫలము ఫలించడానికి కృపను అనుగ్రహించింది తండ్రి అయ్యా నా జీవితాన్ని సరిచేసుకోవటానికి అయ్యా మీరు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి తరుణానికే ప్రతి దినానికి నీకు వందనాలు అయ్యా ఈ లోకం ఎంతగానో అల్లకలో అయ్యా నమ్మకం ఏమి తండ్రి ద్వేషాలతోటి పగలతోటి హింసతోటి అయ్యా పాపం తోటి నిండి ఉన్నటువంటి లోకంలో తండ్రి అయ్యా ఒక చిన్న గుంపుగా మీ యొక్క చుట్టానికి అనుగ్రహిస్తూ అయ్యా ఈ తెగులు మొత్తం లోదా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మీ యొక్క కాపులకి మీ యొక్క మంచితనానికి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను మీ యొక్క రెక్కల కృపకై నీకు కొందరు అనుసరించుకుంటున్నాను తండ్రి అయ్యా నశించిన అనేక లక్షల మంది కంటే మేము ఏ మాత్రమే యోగ్యమైన కాదు నేను అంతకంటే కాదు కాని అయ్యా మీ యొక్క ముచితమైన కృప మీ యొక్క దయ తండ్రి ఆ యొక్క మంచితనం తండ్రి ఆ నిరంతరం ఉండేటటువంటి కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుక నేను కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి గడిగిన రాజా మహిళలుగా తండ్రి ఎందుకయితే ఈ దినాల్లో మీరు మమ్మల్ని సజీవులుగా ఉపషించి ఈ సామర్థ్యాలతోటి అయ్యా ఈ విధంగా ఉంచినారో తెలియదు కానీ అయ్యా నమ్మకా ఏం తండ్రి అయ్యా సరిచేసుకోటానికి అయ్యా మేము చూస్తుండగా సహాయం చేయండి కృపణనుగ్రహించండి తండ్రి మేము గడికి రాజా మిమ్మల్ని సిద్ధిస్తున్నా కనపరుస్తున్నాం తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి నా జీవితంలో మీరు ఏదైతే ఉన్నారో తండ్రి అందుకే మీకునాలి తండ్రి అయ్యా సర్వశక్తి మంత్రుడిగా సర్వాధికారిగా తండ్రిగా యాజకుడుగా ప్రభువుగా అయ్యా నమ్మక ఏం తండ్రి ప్రాకారం కలిగిన కోటగా ఆశ్చర్యపరక అయ్యా కోడి కేలుగా ఉన్నందుకే నీకు ప్రియం కలిగిన రాజాండి నా జీవితంలో మా జీవితాల్లో కలిగినందుకే మీ కొందరు ఆచరించుకుంటున్నా ఈ సమయంలో నేను ఎట్ చూస్తున్నాను తండ్రి నమ్మకం ఏంటండీ అనేక లక్షల మంది అనేక కోట్ల మంది దేవ యొక్క అయ్యా వారిని బట్టి మేము పాదాలు పట్టుకుంటున్నా అయ్యా నమ్మకం ఏమి తండ్రి ప్రియం కలిగిన దేవాంసాన్ని బట్టి ఆఖరి గడియల్లో ఉండగా వారిని బట్టి మేము వైపు చూస్తున్నాం అటు హృదయాన్ని అటు ఆత్మను మీ ప్రాసనెత్తి పుట్టుకుంటుండగా అయ్యా జలు చేసుకుంటే అయ్యా కృపను అనుగ్రహించి తండ్రి మీ కృప కదా దేవ అయ్యా సహాయం చేయని తండ్రి అయ్యా ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు దేవ కృపను అనుగ్రహించండి లోప కార్యం జరగడానికి గొప్ప సాక్షులుగా పడకలంగా చూస్తుండగా సాయండి తండ్రి నా దేశ రక్షణ గురించి పాదాలు పెట్టుకుంటున్నాను దేవ నాయకులను అధికారులని సమస్త విధాలైనటువంటి వివిధ సంస్థలని సమాజాలని మఠాలని దేవ అధిపతుల్ని అధికారులని అందరినీ దేవ అధికారస్తుండగా అయ్యా నమ్మకం అయింది తండ్రి వారి అయ్యా వారి జీవితాల్లో మీ కార్యం జరిగిండి అయ్యా మీరు జోక్యం చేసుకోకపోతే అయా మీరు కలుగు చేసుకోకపోతే అయ్యా పరిస్థితికి మారో దేవ అయ్యా శత్రులంతగా అనో ప్రభుత్వం అయా మీ కప్పు మీ యొక్క అయ్యా అయ్యా మీ పాదాలు పట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి జాలి చేసుకోకు నమ్మకం ఏంటంటే ఈ యొక్క సమయంలో మరికి సారి పాదాలు అయ్యా నమ్మకం ఏంటండ్రి కోత విస్తారంగా ఉండగా అయ్యా నమ్మకం ఏంటండ్రి పని వారి కొరకు మీ పాదాలు పట్టుకుంటున్నా సహాయం చేయండి అనేక కోట్ల మంది నా దేశ ప్రజలు తండ్రి ఇంకా సిరువు కార్యములు ఎరుగుకొనిగా వారిని బట్టి మీ పాదాలు పెట్టుకుంటున్నా సహాయం చేయండి గృపరించండి నమ్మకం ఏందేవా ఏ సమయంలో దేవా పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఎల్లుండు నంచి దేవ వెళ్ళి వెళ్ళని తలంచినటువంటి ఆ యొక్క సువార్థ పరిచర్య కార్యక్రమం దేవ మీరు తోడుగా ఉండండి దేవ అయ్యా మేము కాదు తండ్రి మీరు రెండు దేవ అయ్యా మేము వెళ్తే నష్టం తండ్రి మేము అవమానం అయ్యా మేము వెళ్తే ఏది జరగద్దేవా నమ్మకం ఏ ఫలితం ఉండద్దు తండ్రి మీరు రెండు దేవ మీరు మా తోడు మీరు మాకు ముందుకు వెళ్ళండి తేండి ఇదిగో దేవా మా తలంపులు ఇవిగోదేవా మా ఆలోచనలు ఇవిగోదేవా అయ్యా మీ చేతుల్లో పెడుతుండగా వాటిని మంచిగా చేయగలి వాడగలిగేది తేలి అయ్యా ఒక చిన్న రొట్టి ముక్క తండ్రి మీ చేతిలో పెట్టినప్పుడు మీ యొక్క ఆశీర్వాదం ద్వారా అనేక వేల మంది తిని తృప్తి పొందినారు విస్తారంగా ఎంత పెడుతుండ్రి ఇదిగో తండ్రి ఆ చిన్న తలంపు ఇదిగో దేవ చిన్న ఆశ చిన్న కోరిక అయ్యా యొక్క చిన్న యొక్క తండ్రి ప్రయత్నం తండ్రి అది ఏదైందో మీకు తెలుసు అయ్యా ఆ హృదయాలను పరిశీలించి పరిశోధించేది అడుగుతుండ్రి ఇదిగో దేవ అన్ని పరిమితులతో కలిగినటువంటి ఆ యొక్క తలంపుల్ని ఆ యొక్క ఆలోచనని ఆ శక్తిని ఆ యొక్క సదుపాయాలని మీ చేతుల్లోకి మీరు ఆశీర్వదించండి ఎంతైనా అదే అడుగుతా అయ్యా ఆత్మ నృప్తలు అనుకరించమని అనేక ఆత్మలు మీ పాసన కృపను అనుకరిస్తారు అవి మమ్మల్ని ఒట్టిగా మమ్మల్ని ఒట్టి వాళ్ళు తండ్రి మేము పనికి మళ్ళీ వాళ్ళ దేవ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటాము హిస్తి సహాయం చేయండి కృపణనుగ్రహించి తుఫాను ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను బట్టి మీ బాగా పట్టుకుంటే జాలి చేసుకుంటే తండ్రి ఎంతమంది అయితే స్త్రీలు వృద్ధులు పిల్లలు తల్లి అయ్యా దిక్కు లేని వారు అనాథులు అయ్యా వెదోర బాధపడుతున్నారు తినడానికి తిల్లి లేక ఉండటానికి స్థలం లేకున్నారు అయ్యాట ప్రజలందరి పక్షాన మీ పాదాలు పెంచుకుంటున్నారు అంతా నాకు ఎంత గొప్పగా మిమ్మల్ని దీవించడానికి ఎంత గొప్పగా ఉన్నాయి ఏ యోగ్యత లేకపోయా మీ కొద్దిగా ఆచరించుకుంటున్నారు కలిగింది రాజా సమయంలో చెప్తున్నాను అయ్యా నమ్మకం నమ్మదగినేవ్ కదా జీవితాలు సమకోసంలాగా అయ్యాధ మాధ్యమాల ద్వారా విత్తపడుతున్న వాక్యం సత్వ్యం గాను అనేకల మీ పాద నడిపేది గాను కృపణింది కఠినమైనటువంటి ప్రాంతాల్లో కఠినమైన ప్రజల మధ్య వాటి ప్రభుత్వాల క్రింద దేవ ఉన్నటువంటి విశ్వాసుల్ని విశ్వాస కుటుంబాలనే సంఘాలను మీకు ఆశ్రద పెట్టుకుంటుండగా ఇదిగోదేవా మీ నామం కొరకు వారు నిలబడి అయ్యా వారిని ఆదరించండి అయ్యా వారికి సహాయం చేయండి తండ్రి విధులను అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి వారి జీవితాల ద్వారా గొప్ప అద్భుతాశ్చర్య కార్యాలు చేయండి దేవా అనేక మీ పాసింది తిరగటానికి వారిని సాధనాలుగా ఎంచుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా వారు పొందుతున్నటువంటి హింసలు శ్రమలు నిందలు బాధలు అయా ఇదిగో తండ్రి హత సాక్షులుగా వారిని బట్టి మీ బాధలు పెట్టుకుంటున్నాం దేవా సహాయం చేయండి కృపను చెరలో హింసల్లో బాధల్లో తండ్రి అయ్యా నిరాశల ద్వారా వెళుతున్నటువంటి ఎవరి జీవితాల కుటుంబాలను దేవత కట్టుకుంటున్నాను తండ్రి అధారణ ఎంతగా ఉన్న వారిని శోధిస్తూ తండ్రి నాశనం వైపున ఆత్మహత్యల వైపున వారు ప్రేరేపిస్తుండగా ఏ వారి జీవితాలను చేరుస్తుండగా సహాయం చేయండి తండ్రి కృపను అనుగ్రహించండి నడిపించండి ప్రయంగిగింది రాజా ఈ యొక్క సభలో తండ్రి కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఎంత నిదాలు పెట్టుకుంటుండీ నడిపించండి సహాయం చేయండి దేవాహంతో ఈ మొదటి దేవుడు జీవితంలో నా గేమ్మ జీవితాల్లో నందుకేమో కొద్దిగా ఆచరించుకుంటారు ఇంకొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభుత్వాలను వివరించిన చిన్న ప్రేరేస్తుంది మహోన్నతుడా సర్వోన్నతుడా వందవకాశం ఇచ్చినందుకు వంద మీరే మహిమ పొందుకోమని దానికి మాత్రం మీరు మాట్లాడమని నేను మీరే మేము కొనుక్కుమని నేను సున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తను అడైన పౌరుడు గారు రోమ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు చూద్దాం మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి దాన్ని శపించవద్దు పదిహేడవ వచ్చిన కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఏండు మన జీవితాల్లో ముఖ్యంగా యాజ్ ఏ బిలీవర్ గా యాజ్ ఏ సంబడి పాస్టర్స్ గా వీళ్ళ మీద ఎక్కువ హింసలు జరుగుతాయి కీడులు జరుగుతాయి అందుకొరకే అపోస్టుల పౌల్ గారు ఈ పత్రికలో వీటన్ని సమకూర్చడం జరిగింది మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శింపవద్దు చూడండి ఇది మనకు ఎంతగానో అవసరమైనటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన మాట ఇది ఎందు నిమిత్తం మనకు ఈ హింసలు అడుగడుగున ఏదో ఒక మనం సువార్త ప్రకటించినప్పుడు కానీ లేదా మనం ఒక మంచి సంకల్పముతో ఒక పనిని చేపట్టినప్పుడు గాని మనకు అపవాది నుంచి ఏదోక మన కుటుంబస్తుల ద్వారానో అపవాది వారిని వాడుకోవడం జరుగుతుంది ఒక స్నేహితుల ద్వారానో ఒక తోటి విశ్వాసి ద్వారానో తోటి పాస్టర్ల ద్వారానో ఏదో విధంగా ఈ యొక్క హింసలు అనేటి కీడులు అనేటి మన జీవితాల్లో సర్వసాధారణంగా సహజంగానే వస్తుంది ని ఇక్కడ చేయవలసింది ఏందని అంటే దీవించుడి కానీ శప్పింపవద్దు ఇది ఎందుకు చెప్పాడు అని అంటే ఖచ్చితంగా శపిస్తున్నారు కాబట్టి ఇక్కడ రాశాడు ఊర్చుకోలేకపోతున్నారు సహించలేకపోతున్నారు హింసింపబడినప్పుడు ఆనందించాలా గంతులు వేయాలా అనేకమైన కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలా దేవ ఇటు స్థితినిచ్చినందుకు వందరాలు ఒకరు నన్ను ద్వేషించినారు దూషించినారు హింసించినారు దీన్ని బట్టి ఎంతో వందనాలు ఎందుకంటే నీ ద్వారా కార్యం జరుగుతున్నప్పుడు అపవాది ఓర్చుకోలేడు అనేది అక్కడ స్పష్టం అవుతుంది అంటే ఏదో కార్యం నీ ద్వారా జరుగుతుంది కాబట్టి అపవాది నీ లైఫ్ ఎంటర్ అయ్యాడు అప్పుడు మనం చేయాల్సినది ఏంటంటే శప్పించవద్దు దూషణకు ప్రతి చేయవద్దు హింసకు ప్రతిహింస చేయవద్దు మన జీవగ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మనల్ని ప్రతి ఒక్క మాట సరిచేసే విధముగా ఉంది ప్రతి ఒక్కటి మన జీవితాలకు అనుభవించుకునే విధముగా ఉంది మన క్యారెక్టర్ ని ప్రతీది మార్చే విధంగా ఉంటుంది ప్రతి వచనంలో అయితే ఇక్కడ మనం మనని శపించే వారిగా మనం కనబడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే వారిని దీవించాలా అది ఎంత కష్టతరమైంది ఏంటంటే మన దూరం ఎవరో మనల్ని వచ్చి ఇన్సల్ట్ చేశారనుకోండి పట్టించుకోము కానీ మన సొంత కుటుంబస్తులు ఒక భార్య కావచ్చు ఒక భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇటువంటి మన దగ్గరగా ఉన్న మనము శపిస్తూనే ఉంటాం వీడు మారాడు వీడి వల్ల మాకు నష్టమే కోపం వస్తా ఉంటుంది వాళ్ళని శపించే వారంగా ఉంటాం అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు శప్పించేవారుగా ఉంటున్నారు కదా పౌల్ గారు అంటున్నారు చెప్పించొద్దు దీవించండి గాడ్ బ్లెస్ యూ నన్ను అన్నందుకు దేవుడు నిన్ను దీవించును గాక నీకు మేలు కలుగును గాక అటువంటి మనసు కలిగి ఉండాల అదే ఒక పది మంది ముందు వచ్చి మనల్ని ఒకరు వచ్చి ఇదే విధంగా మనల్ని ఒక అవమాన పాలు చేస్తున్నారు అనుకోండి అప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే వేషధారణగా ఉండి అతన్ని మనము ఓర్చుకుంటూ ఉంటాం కానీ మన దయనీయ జీవితంలో ప్రతిరోజు మనకు ఇంట్లో వాళ్ళతో కలుగుతున్నప్పుడు మనం ఓర్చుకుంటున్నామా బయటంటే వేషధారణతో క్షమిస్తాము ఓర్చుకుంటాము అది కేవలం వేషధారణని కానీ ఇంటి మనుషుల్ని మన తోటి వ్యక్తులను మనము క్షమించలేం క్షపిస్తాము కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు పదిహేడవ క్షణంలో కీడుకు ప్రతి కీడు ఎవనికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు కీడుకు ప్రతి కీడు ఇది కూడా అంతే కీడు జరిగించిన ఎవరైనా అనంటే వాళ్లకు మళ్ళా మనం తిరిగి ఆ కీడుని జరిగించే ఉన్నాం కాబట్టి పావులు గారు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి అని చెప్పడం జరుగుతా ఉంది ఇంకా పద్దెనిమిదవ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఇది కూడా చాలా కష్టమైనది మనము బాప్టిజం తీసుకోను లేదనంటే ఒక దినాన పశ్చాత్తాపం కలిగి రక్షణార్థమైన మారు పొందుకున్న తర్వాత మరలా మన జీవితంలో కొన్ని నాటుకొని ఆ పాత స్వభావం కొన్ని ఉంటాయి అవే ఇవి కీడు కీడు తీస్తాము వాళ్ళ బాగు కోరలేము అసూయ కోపము కుళ్ళు పక్కవాడు ఎదిగితే అసూయ మనకి ఇటువంటి అన్నీ మన జీవితంలో ఉంటాం కానీ మనం ఏం చెప్తామని నేను తిరిగి జన్మించాను ఐ రిపెంటెడ్ నేను ఇప్పుడు యేసుకు సాక్షిగా ఉంటున్నాను కానీ ధనమోహం కూడా ఉంటుంది కోపిస్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు క్రైస్తవ్యంలో ఇవన్నీ తిరిగి జన్మించినవా ఒకసారి మనం పరీక్షించుకోవాలి మనము తిరిగి జన్మించబడితే కోపం నిన్నెక్కడికి తీసుకెళ్తుంది తెచ్చా ఆ నరకానికి తీసుకెళ్తుంది అసూయ నరకానికి తీసుకెళ్తుంది నీ ధనాశ నరకానికే తీసుకువెళ్తుంది నీలో ఏదైతే ముఖ్య అతి ముఖ్యమైనది ఏంటంటే వేషధారణ హిపోక్రసీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది నరకానికి తీసుకువెళ్తుంది మరి తిరిగి జన్మిస్తే వీటని జయించావా ఒకడు క్రొత్తగా జన్మించితేనే ఆ పరలోక రాజ్యానికి చేరాడు అని చెప్పబడినప్పుడు కొత్తగా అంటే పోయిన సంవత్సరం నేను రక్షింపబడ్డాను అది కొరతదా ఒక ఆరు నెలల ముందు రక్షింపబడ్డాను అది కొరతదా క్రొత్తగా జన్మించాల ప్రతి నిన్ను చెక్ చేసుకునే విధంగా ఉండాల మన క్రైస్తవ్య జీవితంలో నేడు ఉన్నది ఏంటంటే ఎదుటివాడి కంట్లో ఉన్న చిన్న నలసును గుర్తుపడుతున్నాడు కానీ తన కంట్లో ఉన్న పెద్ద దూలముని గుర్తెరగలేక ఉంటున్నాడు ఎదుటివాడిని తేలికగా విమర్శ చేస్తున్నాడు తనను తాను ప్రతి చేసుకోలేకపోతున్నాడు ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నాడు తనను తాను యధార్థ పరునిగా దేవుని యొక్క నిలబెట్టుకోలేకపోతున్నాడు ప్రవాణలో ఈ కోపం ఉంది ప్రహ్వాణాలో ఈ వేషధారణ ఉంది విశ్వాసుల దగ్గర నేను ఈ విధంగా ఉంటున్నాను ఇంట్లో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటున్నాను అని ఆ యథార్థతను దేవుడి దగ్గర చూపించుకోలేకపోతున్నాడు ఎదుటివాడి గురించి అన్ని చూపిస్తున్నాడు ఎదుటివాడు కనబడిపోతున్నాడు కానీ ఈయనలో ఉన్న దుర్మార్గుడు ఆ కోపం అనే ఆజానుభావుడు ఆ అసూయ అనే ఆజానుభావుడు వీరిని జయించలేకపోతున్నాడు అందుకే ఈడుకు ప్రతి కిడు చేసేవానిగా ఉంటున్నాడు వాటి గురించి ఆలోచన నన్ను ఇట్లా చేస్తున్నాడు కదా దేవుడు దేవుని బిడ్డలై ఉండి కొంతమంది ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే బ్రదర్ నేనెంత గొప్ప వ్యక్తిని దేవునిలో అటువంటి నన్ను అన్నాడు కదా వాళ్ళంత ఏమైతుందో చూడండి దేవుడు ఏ విధంగా మొత్తతాడో చూడండి ఇటువంటి తప్పుడు భూముల్లోకి తప్పుడుగా దేవుణ్ణి చూపించే విధంగా వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి కొలుస్తున్నారంటే ఇతనికి ఏమన్నా దేవుడు వచ్చి వాళ్ళని హింసించి వారిని కీడుదేసి అది దేవుడి పనిలాగా వీళ్ళు బా భావించడం జరుగుతా ఉంది కాబట్టి మనం ఇటువంటి అన్ని జయిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ పద్దెనిమిది వచనంలో చాలా వండర్ఫుల్ వర్డ్ శక్యమైతే మీ చేతమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు సమస్త మనుషులు ఒక్కడు కాదు మనకు పరిచయస్తులు దూరస్తులు కాదు మనల్ని క్యూ కాదు మన తోటి పక్కలో ఉండే ప్రతి మనం సహించే వారిగా క్షమించే వారింగా ఉండాలా వారిని ప్రేమించే వారిగా ఉండాలా ఈ క్షమాగుణం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనం ప్రేమించే వారిగా ఉండగలుగుతాం ఎదుటి వారిని అందుకే అంటాడు పరలోక ప్రార్థనలో అయ్యా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మా రుణములను క్షమించము అంటే నువ్వు క్షమించిన కొలత కొలది దేవుడు నిన్ను క్షమించే విధంగా ఉంటాడు కానీ నువ్వు క్రీడు చేస్తూ అంటే బహిరంగంగా కత్తి పట్టుకొని చేయవు ఒక కర్ర పట్టుకొని చెయ్యవు నువ్వు చేసే క్రీడు ఏ విధంగా ఉంటుంది అంటే నీ ఆత్మలు అతని గురించి నశించిపోవాలని కోరుకుంటావు నీ హృదయములో అతని గురించి అతను బాగుపడడం నీకు లేదు అతను తొక్కబడము నీకు అతను హెచ్చింపబడము అస్సలు ఇష్టం లేదు అతను హెచ్చింపబడచ్చు కానీ నాకంటే ఒక్క మెట్టు కూడా హెచ్చింపబడకూడదు నాకంటే కొంచెం తక్కువగానే హెచ్చింపబడ ఇదంత సాతన స్వభావం ఇటు వారికి పరలోక రాజ్యం దొరుకుతుందా మనం గ్రహించుకోవాలా కొత్తగా జన్మించానా లేదా ఈ రోజు ఈ రోజుకి నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయా లేవా పైన వాటిని వెతుకుతున్నానా లేదా పైన రక్షణను పొందుకొని ఉన్నానా లేదా లేకపోతే నామకారదప్పు రక్షణలో ఒక వేషధారణ కలిగిన ఆ యొక్క జీవితంలో ఉన్నానా అనేది మనం చూసుకోవాలా సమాధానంగా ప్ర ప్రతి మనుష్యునితో మనం సమాధానం కలిగి ఉండాలి అయితే కులసీలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచనం ఒకసారి చూద్దాము ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నీ ఎడల ఒకనినొకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి మిమ్మును ప్రభు మిమ్మను క్షమించుని మీరును క్షమించుడి చూడండి ఎవడైనా తనకు హాని చేసి ఏడలా ఎక్కడి నోడల ఒకడు సహించాలా మొదటగా ఎందుకు హాని చేయరు ఖచ్చితంగా హాని చేస్తారు నా జీవితంలో నాకు హాని చేసినారు నేను షూరిటీ ఉండి డబ్బులు ఇప్పించాను ఎవరు కట్టారు వడ్డీలు మూడు సంవత్సరాలు కట్టాను వడ్డీలు ఎందుకని అతన్ని నమ్మాను నేను కానీ అతని వల్ల నాకేం కలిగింది మోసం హాని అయితే అప్పుడు నేను అత ఆ బ్రదర్ని అడిగాను అన్నా మరి మీకు ఇప్పించాను కదా నేనే కడుతున్నాను ఇప్పుడుకి ఫోర్ ఫైవ్ మంత్స్ కట్టాను మీరు కట్టట్లేదా అని అంటే అతను నాకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడాను నా పరిస్థితి నీకు తెలిసా లేదా నన్ను ఇంకా నేను అప్పుడుకి పశ్చాత్తాపడి దేవుని దగ్గర నేను మారుమనసు పొందుతూనే ఉన్న సమయం అది ఎత్తుకినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఒక నన్నొకడు ప్రవ్వా ను ఈ మా వాక్యం ద్వారా మాట్లాడవు కాబట్టి నేను అక్కడి నాకు అది రెండు సంవత్సరాలు వడ్డీ కట్టిన తర్వాత జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాకే ఆ అప్పు తీర్చాను ఆ వడ్డీ కట్టింది నేనే అప్పు తీర్చింది నేనే కానీ ఆయన డబ్బులు కాదు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రవ్వా అప్పు నువ్వే తీర్చాల అది దేవుడే ఏర్పాటు చేసినాడు ఆ డబ్బులు నా జేబుల్లో డబ్బులు ఉన్నాయంటే నాకంత అర్హత లేదు కానీ నా క్రీస్తు ఇస్తేనే అది నేను అప్పు చెల్లించగలిగాను నేను అతని ప్రభా మరి అతన్ని నేను క్షమించలేకపోతున్నాను ఏ విధంగా అంటే నేను నిన్ను క్షమించాలంటే నువ్వు అతన్ని క్షమించాలనే లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడాడు అయితే నా మనస్ఫూర్తిగా నేను ఒప్పుకున్నాను ప్రభా ఆ అన్న నా సొంత సహోదరుడు ప్రభా నేను క్షమిస్తున్నాను అతని పట్ల నాకు కొంచెం ఈ కోపం అనేది ఉన్నది ప్రభా అది తీసివేయి ప్రభు ఇంత మోసం చేశాడు అనుకోలేదు అది దాన్ని బాధపడేవాడిని అతనికి నేను మెసేజ్ పెట్టాను బ్రదర్ మీరు ఇవ్వని అవసరం లేదు దేవుడు గొప్ప కార్యం చేసినాడు ఇచ్చేస్తున్నాను డబ్బులు దేవుడు ఇప్పించాడు అని సహించేదన్నది క్రియల రూపంలో మనకు కావాలా అది గొప్ప విషయం కాదు అనేకులు మోసపోయినారు కానీ మనం కూడా గుర్తు చేసుకోవాలా మనం ఎవరినైనా మోసం చేసినామా ఈ విధంగా ఎవరిని మోసం చేశాము క్రీస్తును మోసం చేశాము అనేక మార్లు అందుకే ఆయన అంటున్నాడు ప్రభు మిమ్మును క్షమించులాగున మిమ్ మీరును క్షమించుడి ప్రభు మనల్ని ఎందుకు క్షమించాలా అంటే మనం అక్కడ హాని చేసినాము హాని చేసినాం కాబట్టి ఆయన క్షమాపణ మనల్ని క్షమిస్తా వస్తున్నాడు మనం కూడా ప్రభుని ఎన్నో విధాలుగా మన కోపాల ద్వారా అసూయల ద్వారా అనేకమైనటువంటి వ్యతిరేకము మోహపు చూపులు చూడకూడనివి ముట్టుకోకూడనివి చేయకూడనివి అన్ని కలిగి ఉన్నాం కాబట్టి మన ప్రతి అవయము దేవుడిచ్చింది దాన్ని ఎంతో పవిత్రంగా దేవునికి చెల్లించవలసిన వలము మనము దాన్ని అపవిత్రంగా ఆయన దగ్గరికి తీసుకొచ్చాం కాబట్టి ఆయన వాటిని క్షమిస్తున్నాడు ఆయనని మరలా మరలా మనం సిలువ వేసిన అనేక మార్లు కాబట్టి మనం కూడా తోటి సహోదరుల్ని ఒకరిని ఒకడు సహించొచ్చు ఒకని ఒకడు క్షమించుడి ఈ క్షణ క్షమా గుణం గురించి దేవుని దగ్గర మురపెట్టాను ప్రభు ఈ క్షమించే గుణం కూడా దయచేయి నేను నిజంగా ఈరోజు చెప్తున్నాను నన్ను ఎవరైనా శత్రువుగా చూడొచ్చేమో కాని నా జీవితంలో ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఒక్క శత్రువుని కూడా నేను కనుగొనలేకపోతున్నా అరే నాకు ఒక్కడు శత్రువు లేడు నిజంగా లేడు అటువంటి జీవితం ఇచ్చిన దేవునికి మాయమ్మ అయితే దీంట్లో ఎంతో సంతృప్తి ఉంది ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండగలుగుతున్నాను ఇదే అధ్యాయంలో నాలుగో అధ్యాయము కొలసీలు నాలుగో అధ్యాయము ఆ ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితం గాను ఉండనీయుడి అయితే ఇక్కడ చూడండి ప్రతి మనుషునికి అక్కడేమో ప్రతి మనుష్యంతో సమాధానం అన్నాడు ఇక్కడ చూస్తేనేమో రుచి గలదిగా ఉప్పు వేసినట్లు ఉండాలంట మన సంభాషణ ప్రతి మనిషునికి ఎట్లా ఉండాలండి ఉప్పు వేసినట్లు ఇంత రుచి ఉప్పు లేకపోతే మనం ఆహారం తినగలుగుతామో తినలేమో ఉప్పు ఉండాల్సిందే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అందరంట ఉప్పు కాబట్టి ఉప్పు లాంటి మనము ఈ లోకానికి ఉప్పు మన మాటలే ఏ విధంగా ఉండాలంటే తగ్గింపు ఇతరులను అదొక వారిని బలపరిచే విధంగా ఉండాలా ఆదరించే విధంగా ఉండాలా అదే మన క్రైస్తవ జీవితం ఇంకొకటి ఏమంటున్నాడు అంటే కృపా సహితము గాను ఉండనీయుడి సహితము చూడండి కృపగలిగి ఉండాలా డాక్టర్స్ అంటారు ఇంకొక గంట లేట్ అయిపోయింటే ఇతని ప్రాణాలు పోయేటి అంటే అతను ముందు ఏంటి అర్థము కృప ఉంది కాబట్టి ఇంకొక వ్యక్తి అతన్ని అంబులెన్స్ లో తీసుకుని వచ్చాడు కృప ఆ సమయంలో డాక్టర్ అవైలబుల్ ఉండడం కృప ఆ సమయంలో అతనికి సర్జరీ జరగడం కృప ఒకవేళ గంటలు లేట్ అంటే కృప దొరకకపోయేది అంటే ఆ వ్యక్తులు ఎవరమో కాదు మనమే కృప కలిగి ఉండాల తోటి వ్యక్తులతో పక్కింటి వాళ్ళతో మన కుటుంబ సభ్యులతో మనల్ని హింసించిన వారితో మనల్ని శత్రులుగా భావిస్తున్న వారిని మనము ఏ విధంగా చూడాలని అంటే కృప కలిగి చూడాలా మనది రుచిగా నానిక అని గుర్తుపెట్టుకోవాలి మన మన మనస్సు రుచి గలవి కృప సైతం గలవి కాబట్టి మనల్ని దేవుడు హెచ్చరించాడు మనం క్షమించే వారం గాను ఇతరులను ప్రేమించే వారం గాను మనం ఇతరులకు సహాయపడేవారం గాను క్షమించే వారం గాను దేవుని పోలికగాను దేవునికి మాదిరికరకంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ సరే ప్రార్థన చేసినాక నేను ఒక్కటే కదా ప్రార్థన చేసేది నేను మీరు చేస్తారా అవునా మీరు నేను చేస్తా మీరు చేస్తారా మీరు చేస్తారన్నా లేదా మీరు చేయండి అన్న సోదరం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ తండ్రి నికు వన్నా లేసా వాక్యంధర ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వన్నా లేసయ గొప్ప దేవ్రభ మేము ఒక్కరు సహించాలా నా దేవ క్షమించే గుణగా మాకు దయచేయండి పరులకు తండ్రి మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం వారిని కూడా మేము సహోదరుల మీద తండ్రి మీ క్రీస్తు కలిగిన మనసు మీకు మనసు మాకు కనుగరించండి మీ తలంపు మాకు అనుగించండి నా దేవా ఇసు ప్రభా తండ్రి లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ ప్రతి ఒక్కరు రక్షణ మార్గలకు రావాలా వాళ్ళందరికీ ప్రేమతో ప్రభావ సహించి ప్రభావ మీకు సువార్తలు ప్రకటించి మీ సందికి నడిపించాలా ప్రభా అలాంటి సేవా చిత్ర నడిపించాను ప్రవా మీరు రాకపోరుగు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాల ప్రభావ నా దేవ యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటుండేగా ప్రవా ఓ దేవ ప్రతి సువార్త పోవాల ప్రభావ అనేక ప్రాంతాల సువార్త ప్రకటించాలా ప్రభావ అంటే బిడ్డలు చేయండి ఒక వైరస్ భయంకరంగా విజృంభిస్తుండగా ప్రభా పతి బిడ బిడ్డ ప్రవణ తన వైరస్ కాపాడబ మీ అభిషేకంలోకి రావాలా అంద రక్షణ పొందాలి ఇస్తూ ప్రభావాతీనామో ఏసుక్రీస్తునామం ఒప్పుకోవాలా రక్షణ మార్ని నడిపించండి ఓ ప్రభా నీకు వందాలి ప్రభా వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి మీ తండ్రి ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని ప్రవ్వా నాయనా నీకే వందాలు ప్రవ్వా ఈ దినమంతా ప్రవ మీకు నూతనమైన కృపురమకు అనుగరించండి ఇక దినం ఎంతో మంది చెడలేకపోయినారు ప్రవ్వ మమ్మల్ని సజులుగా పెట్టుకున్నారు నాయన దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు వేశాయా నీకు వన్నాను ఈ దినానికి ప్రభావ మీ కృపణ అనుగ్రహించి మీరే మాతో మాట్లాడడం మమ్మల్ని ఎంతగానో బలపరచేందుక నీకు అందాలి అయినా మీలాంటి మనుషులు ఇలాంటి హృదయ ఇలాంటి సందర్భాలు జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి ప్రభా కానీ ప్రతి దశలో మీ వాక్యాలకు మేము విధేత చూపించి వాళ్ళని ఓ ప్రభా అలాంటి ప్రేమ గుణం మాకు అనుగ్రహించండి ప్రతి బ్రదర్స్ కుటుంబాలను దీవించి ఆశ్రదించండి నూతన గా అభిషేకించి మీకొరకు గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టం ఈ మీరే సహాయపడమని ప్రార్థిష్టం అయినా నా దేవ నీకే స్తోత్రమైన గొప్ప దేవ వాళ్ళంతా ప్రభు రక్ష్యమాను మీరు నడిపించమని ప్రార్థిష్టం నా తన జాస్వాల్ కూడా మీరు తాకని స్వస్థపర్చని ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి సంపూను హీలింగ్ దయచేయండి ప్రతి అనారోగ్యాన్ని ఏ స్థానంలో గద్దీస్ విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నా సంపూ స్వస్థతను ప్రకటిస్తున్నాయి క్రీస్తు పరిశుద్ధ నామవున తండ్రి మీరే స్వస్థ పచ్చని మహిమను గ్రూపులో ప్రతి కుటుంబాలు రాలేదు ప్రభావి కొంతమందికి ప్రభావ ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రదించి మీరు గొప్ప సాక్షి పెట్టుకుని ఓ ప్రభాక వీక్ లో ప్రభావ ట్వంటీ ఎయిత్ ప్రాట ప్రభావ అనేక ప్రాంతాల సువార్త నిమిత్తం వెళ్తుండగా వాళ్ళందరినీ అభిషేకించి మీరు బలంగా మీరు నడిపించండి వెహికల్లో మీ రక్తాన్ని ప్రోక్షేసి మీ కంట్రోల్ తీసుకుని నటించి అక్కడ అద్భుతాలి చేసి అయినా ఇంకా సహాయపడిన వాతావరణం మీకు అదుపులో తీసుకుని ప్రవ పతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావార్ అంత మీరు సరళం తీసి మీరే మాకు ఘన విజయం అనుగురించి మహిమ తెచ్చుకోమని ప్రవ్వాడల్దారు వాక్యంధారు మీరు మహింపొందని నీకు వందాను ప్రవ్వా నీకే ఘనత మహిమ ప్రభావితం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధుడా మహోన్నత సదోన్నత సర్వాధికారి మీకు వందనాలు ఇస్తా ప్రభా జీవి తండ్రి ఇచ్చిన ఇద్దరు అవకాశం వందనాలు చేస్తాం సంతోషపడు జరిగించే సాధించి ప్రభా నాయన అవుట్ రీచ్ కు వెళ్ళిన ఉండగా అక్కడ గొప్ప కార్యాలను చేయండి ప్రభా వారిని ఆదుకోండి ప్రభా వారికి రక్షణ దయచేయండి ప్రభా మా జీవితాల్లో కూడా మేము సరిచేసుకుని అనేక పాఠాలు నేర్చుకునే వారంగా మేము ఉండిట వాతావరణాన్ని మీ ఆధీనంలో తీసుకోండి సహాయం చేయండి ప్రభావిత ప్రకారంగా నడిపించండి ప్రభావ వెలుచుండగా వచ్చిండగా తండ్రి మీ కాపుదల్లా కంచెను తండ్రి ప్రతి యాక్సిడెంట్స్ రిపేర్స్ నిసునామాలు కొట్టివేస్తుంటున్నాం క్షేమముగా నడిపించమని వేడుకొని వచ్చున్నాం తండ్రి పర్సిక్యూషన్ బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభావారు మాదిరిక రకంగా ఉండవు జీవితం కొనసాగించే వారంగా ధైర్యము తెగువ తెగింపు మాలో కూడా కలుగజేయమని మీ వాక్యానుసారమైన జీవితం మాకు కలుగజేయమని వేడుకొని చుంటున్నాం జాస్వాన్ మీ చేతులకు అప్పజెప్పు స్వస్థతను అనుగ్రహించండి మిల్ అంటిని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి భుజంలో నొప్పిని తొలగించండి రవ్వ బేబీ ఆంటిని మీ చేతులకు అప్పజెప్చుంటున్నాం ఉన్న ఆ యొక్క తండ్రి ప్రాబ్లమ్స్ నుంచి తండ్రి ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఆమెకు విడుదల నాయించండి రవ్వ అనేకులనుయినా ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుచుండగా ముఖ్యంగా కోవిడ్ బాధితులు ఆయన వారికి ఇమ్యూనిటీని స్వస్థతనను గ్రహించండి నాయన రక్షణను దయచేయండి నాయన అదేవిధంగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలను అన్నింటినీ అభివృద్ధి పరిచి వారికి రక్షణ మారమరుస్తున్నారు నాయన వారికి కలుగజేయండి ప్రభాయన మీ కృపలు మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్నాడు మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడై సరేనా నేను డేటెక్స్ ఇచ్చేస్తాను సరేనా ఓకే ప్రభు ఆయన ఏసీ క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికి వైరస్ బాధితులకి లోకల ప్రతి సంఘాలకి ప్రతి దేవుని సదాకాలం తోడైననిగాక ఆ మెయిన్ ఆ మెయిన్ అన్న ప్రెసిడెడ్ అన్న ప్రెసిల ఫెస్టా